తొంభై తాడు భుజగ భ్రాంతి దారు చోర భ్రాంతి గగనమందు కుసుమ గట్టి భ్రాంతి గలిగినట్లు జగము గలుగుచు తొలుగును అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని ఇరవై భాగములకు అతీతముగయుండి శరీరమంతటికీ శక్తి నొసగు ఓ ఆత్మ వినుము చీకటిలో తాడు పాముగా కనిపించినట్లు దారి ప్రక్కననున్న పైకి కొట్టివేయబడిన చెట్టు మొదలు మొద్దు దొంగలాగా కనిపించినట్లు ఆకాశములోని పొగరూపమైన మేఘము గట్టిగా ఘనపదార్థముగా కనిపించినట్లు జీవుడు యోగము పొందని సమయములో ఆత్మను తెలియని కాలములో జగమును అర్థము చేసుకోలేక జీవుడే శరీరముగాయున్నాడు అనుకొనును ఆత్మను తెలిసిన తరువాత జగము యొక్క నిజస్వభావము తెలిసినవాడై జీవుడు చైతన్యము లేనివాడని అన్నిటికీ ఆత్మయే చైతన్యమయ్యున్నదని తెలుసుకొను